నూట ఇరవై ఇట్టి పరమగోప్యమెవ్వరింగరు ఎరిగినట్టివారు తిరిగిరారు తిరిగిరాని మరుగు తెలియుట కష్టంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము చెట్టులో చెట్టు ఆకృతిని పోలియుండి జంతువులో జంతువు ఆకృతిని పోలియుండి మనిషిలో మనిషి ఆకృతిని పోలియుండి అనేక శరీరములలో ఆ శరీరముల వలె అనేక ఆకారములు కలిగియున్న ఓ ఆత్మ వినుము ప్రపంచ సంబంధము లేకుండా పరమాత్మను తెలియనట్టి బోధ తెలుపు గురువు దొరకుట దుర్లభము ఒకవేళ దొరికినా మనము తెలుసుకొనుట మరీ దుర్లభము ఎందుకనగా మాయ అడుగడుగున అడ్డుతగిలి ఆ బోధలకు దూరము చేయు ప్రమాదము కలదు ఎంతో పరమగోప్యమైనటువంటి దుర్లభమైన అతి కష్టమైన బోధను సామాన్యముగా ఎవరు తెలియలేరు తెలిసినవారు మరుజన్మలేక తిరిగి పుట్టరు తిరిగి జన్మించక పరమాత్మలోనికి ఐక్యముగుటకు కావలసిన రహస్యము తెలియుట ఏటికి ఎదురీతలాంటిది అయినప్పటికీ పట్టుదలగా తెలిసినవాడు జీవాత్మ ఆత్మ పరమాత్మ అను త్రైతమును వదలి పరమాత్మ అను ఏకముగా మారిపోవును